బ్రహ్మ ముఖామరతు జంగ గారుడ మణి గే క్య రక్షణ జన జాతక ముదమణి సౌందర్యముదామణిందామణి రుపిణి గణపుజ్య ముదామణి శ్రీయోదేవికణిశాల చూడమణి Oh, God. పాపమారి పరిపూర్ణలోచనంధాందాంగ ద్రుమశండే సరపతిజనేేగంఠీర మయావాది భుజంగ భంగరుడకై శ్రీరంగే జయత్రియే చిత్తం సిత్మం వందే సుకారాం తపోవిదం తపో గోవిందర పదం భుజమగ్నచి లోం సమర్తమోగవత్మని భావ్యమని భావ సంసారదాద్ర భావ సమాగాయా సజ్జ భవన్ పౌరాణి <Navani> శ్రీనివాసమే శ్రీ విష్ణుపాద్రీ జగన్షితృతి వేదాంతి పురాధం శ్రీ విష్ణుదా గురు కలమాత్ర Oh, oh, oh. Kamala Padir, Kamala Padir. Oh, oh, oh. విరతు రంగకమనీయ శ్రీ దగుడ లాలకన లాల భక్తి కమలన్ భక్తి దేవింజు వోదేంజు తవం వల దేంజు కోవజే కరెంజు సుంత జవించి యందిత గులే tatala nalwe katadbhuta na kitanni golava वदे सरसिया अनलया तीर गजर गजर सरसिया अनलया निरंतर मुनि दुपदम rar sitja adaya sinda karan dhanya rar sitja laya he tanula kudavandya mutrayam bo teja mo bichat dayamai punyamo he tanula kudangal yam tereyam ये जन्म पितात दैत्यय कृण्यमो नीवी भागम गच्छ नीवी भागम गच्छ भागो गच्छ मिलिन भागे सुदल्लभम माका नीकावयं जेदन गण पुदुगा करसि यालय जेदन भागलतंय सरसि कालया नीसुदुदम्म ంగ వాసు వెంకటదా గోషణి మదం ీసహితుండ శ్రీమన్నాారాయణలకు నమస్కరించి మౌవం సమయ సుధాకరండు శ్రీభాష్యాల సమాజాండును అనేక హరితా నిర్మాణలక్షుండును మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి అయిన రాగమంబల చరణాల విందంబులు హృదయం తర్క వేదాంత విశ్వారసులైన శ్రీనివాస విశ్వదాస గురుచంద్రుల బాదంబులు ధ్యానించి అస్మజ్జలనీజనకులైన వెంకటేశ్వరులు రామ బాణమ్మలాళ్ళ బాదంబులు తెరలి పిలతల్లి పిలతల్లి అయిన కమలాదేవి దానికి నిరంతర రామాయణ పఠనశీలు అమోఘతి సంకల్పులైన వెంకటా జలపతి గురుదేవులకు రామప్రసాద్ గురుదేవులకు సభాసదులను కొలి పాపగాలను ప్రశంసించి నా చెప్పంబో కౌంటేయ విజయము కురుక్షేత్ర విజయంబు అను నామాంతరంబు కలిగిన రాధేయ నిర్యాణంబునకుథాక్రమంబు ఉపక్రమించు ముందు కథానిర్మాతైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి స్వీయ వృత్తాంతం కథలు ఎప్పుడు రాశారో ఎవరికి తెలియదు రెండు కథలలో మాత్రము వారి యొక్క ఆ వృత్తాంతం చెప్పుకొని చెప్పారు అమ్మగారిని అడిగితే అబ్బో ఎప్పుడు మేము విన్ను కూడా వినలేదు అన్నారు అయితే ఈ సంవత్సరము ఇది కరణామ సంవత్సరం తాతగారు జన్మించినటువంటి సంవత్సరం వచ్చి పేపర్ లో అందరూ చదివి నూట ఇరవై సంవత్సరముల వారు ఈ సంవత్సరంలో పుట్టారు ఆశ్రీ ఏకాదశి దశమి మంగళవారం నాడు ఎదురు కాలతో పుట్టారు వారు పండరెళ్ళారట పంతొమ్మిది సంవత్సరముల వయసులో అక్కడ ఒక కాషాయ వస్త్రములు ధరించినటువంటి ఒక యోగిని అశేషమైనటువంటి ఆ పండరే నాథుల యొక్క ఉత్సవం జరుగుతూ ఉన్నది అక్కడికి వచ్చి ఆ తాటగాడు అలా కౌగలించిందట కౌగలించి మహారాష్ట్ర భాషలో చెప్పిందట ఈ మహాపురుషుడు మహారాష్ట్ర భాష కాటగాడికి తెలియదు కానీ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారని ఎవరో పరిచయం తెలుగు ఆ మహారాష్ట్ర వచ్చినటువంటి వారు ఈయన కరనామ సంవత్సరము ఆశ్వర్యశుద్ధ దశమి మంగళవారం నాడు ఎదురు పుట్టాడు అఖండమైనటువంటి ఫలాభక్తుడై తన యొక్క పాద చేత అనేక మంది జీవులను కనిపెట్టేటటువంటి మహాపురుషుడు మీరు అవుతారు అని ఆ భాషలో చెప్పిందట ఆయన చెప్పాడు వెంటనే ఇలా అంటూ గురించి అని వారికి తెలుసు కదా ఆమె బాలములకు నమస్కరించి అలా కౌదలించి అనేక రకములు అలా తరువాత ఐదు నిమిషాల్లో చూస్తే ఎక్కడ కనిపించలేదట ఆ చుట్టుప్రజల ఆ ప్రాంగణంలో కేవలము ఆ పండరి నాథుడే ఆ రూపంలో వచ్చి అలా చెప్పారు అందుచేత ఆ వారు రాశారు తన గురించి జాడా కృష్ణమాబ కును శ్రీకృష్ణును ఏక కుటునయ్యే రామదా సన్ధివీరచరీరుంద్రామధారుందే నెలూ ప్రీ పూరి వాడలు మరియు వెంకటదాస ధామంబువాడ ప్రీ విలు చెప్పువాడా అవసరం లేదు తాతగారు వారు ఒక్కరే పురుష సంతానం వారి తల్లిదండ్రులకు ముగ్గురు ఆయనకి సోదరీమణులు ఉన్నారు కనుక ఆ గురువుని ఎక్కడ ఎత్తినప్పటికీ ఏ కేర్తంలోనైనా ఆ గురువు ఎంత పుణ్యం చేసుకున్నాడో గాని ఆ సమాజ సభ్యులు చేత ఆ చరణం పాడేటటువంటి ప్రతి వారు చేత కూడా పలుకుబడుతూ ఉన్నారు కనుక అట్టి తాతగారు లాంటి వాళ్ళు ఆయనకు శిష్యుడిగా లభించడం ఆయన అదృష్టం వేదాల సీతారామాచార్యులు వారు పెద్ద పండితులు కాదట సద్గుణ సంపత్తి కలిగినటువంటి వారు కనుక ఆ విజయము అనేటటువంటిది ఆ రాధేయ నిర్యాణం బాగోలేదు అని సరోజనప్పుడు బావగారు అంటే ఆ కౌంతేయ విజయము అన్నా సరిపోతుంది అని అనుకొని అని చెబుతూ ఉన్నాను ఎందువలన అంటే నన్ను రాశాలు భారతం తెలుగులో అందులో భారత యుద్ధాన్ని మొత్తాన్ని కూడా ఒకే ఒక పద్యంలో చెప్పాడు లోకంలో కర్ణుని తల అని అంటూ ఉంటారు అందరికీ తెలిసినటువంటి విషయమే కార్తీకంతో వానలు సరి కర్ణులతో భారతము సరి అన్నారు అందుచేత ఆ పాండవులు పద్దెనిమిది రోజులు యుద్ధం చేసి పదిహేడు రోజులతో వీళ్ళందరూ కూడా అయిపోయారు పది అమ్ముల ఐదు బ్రతులు పడపడి పదపడి ఒక్క పదలుందేయున్య నాగురీశ్వ అన్నాడు నన్నయ్య గారు ఆ పది రోజులు భీష్ముడు ఐదు రోజులు క్రోణుడు రెండు రోజులు కర్ణుడు ఒక రోజు ఉదయం పూట శల్యుడు సాయంత్రం దుర్యోధనుడు అయిపోయారు కనుక ఆ శ్రీకృష్ణ స్వామి సాక్షాత్ సర్వేశ్వరుడు పాండవులను పైన వేసుకొని ఆ కథను నడిపినటువంటి వృత్తాంతం కనుక దీనిని కూడా మనం చెప్పుకోవలసి వస్తూ అంతేగాని కథా ఇంకా విశేషములేమీ లేవు ఎందువల్ల అంటే సర్వేశ్వరుడే చెబుతూ ఉన్నాడు ఇప్పుడైతే ఆ ధర్మమునకు గ్లాని కలుగుతుందో ఆ ధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడు ఆయా సమయములో నన్ను నేను సృజించుతూ ధర్మ సంస్థాపనకు దుష్టులను శిక్షించడానికి సజ్జనులను రక్షించడానికి సర్వేశ్వరుడు అఘటన ఘటన సమర్థుడు ఏ పనైనా అబలీలగా ఇలాంటి దుష్టులు ఎంతమంది అయినప్పటికీ సంహరించగలడు ఎక్కడుండహరించగలడు మరి ఆ వైకుంఠంలో ఉండి సంహరించకూడదంటే వీడు ఎందుకు తెచ్చాడు బయట జనాలకు తెలియదు ఏ రాగ రోజు పోయాడు ఇంకొక బాధతో పోయాడు ఎవరికి తెలియదు సర్వేశ్వరుని యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవలను అంటే ఆయన అవతారంలోకి రావాలి వచ్చి ఆ భూలోకమునందు మానవ మాతృడుగా అవతరించి తాను కూడా భక్తుల యొక్క విషయంలో కష్టపడుతూ బాధలు అనుభవించి వారికి ఎలా సహాయం చేస్తూ అప్పుడు దాని విశ్వాసం కలగదు అందుచేత ఆ కృష్ణావతారంలో ఐదు వేల సంవత్సరములకు ఇప్పుడుకి ముందు జరిగినటువంటి వృత్తాంతం ఇది ఆయన ఆ అవతరించారు అలా అవతరించి బాల్యం నుండే ప్రారంభించారు రామావతారంలో అయితే ఏదో ఆ లంకలో ఉన్నటువంటి రాక్షసులే ప్రధానం మిగిలిన వారు పెద్దగా లేదు లేదు చేసినటువంటి యుద్ధములు కూడా లేవు కానీ ఆ కృష్ణావతారం అలా కాదు పుట్టిన దగ్గర నుంచి మొదలు పోతన తృణుడు అధాసురుడు దేవతాసురుడుాసురుడు ఇలాంటి వారు రాక్షసులను బాల్యంలోనే సంహరించాడు తరువాత ఆ జరాసంధుడు హంసుడు డిపకుడు ఆ పౌండ్రక వాసుదేవుడు ఆ మనిషి యవ్వన కాలంలో అనేక వందల మందిని అక్షోభిణీయుల సైన్యం తీసుకొచ్చినటువంటి యోధుల ఇంత జరిగినప్పటికీ ఆ భూభారం తగ్గద అందుచేత ఆ భారత యుద్ధాన్ని కల్పించాడట కల్పించి ఆ పాండవ పక్షమున తాను ఆ అర్జునుడి యొక్క రథం తోడటానికై పూనుకున్నాడు భీష్ములు వారు అన్నాను ఆ నీవు ధర్మ సందేహ నివృత్తి చేయవయా అని భీష్ముడితో అంటే అయ్యా సరబాధ దహించుతూ అని అదన ఆ అర్జునుడు వేసినటువంటి బాణములు నా శరీరం అంతా కూడా బాణముల మీదే ఒరిగిపోయాడు ఆయన ఇవి నేను తట్టుకోలేకుండా ఉన్నాను ఈ క్షణం నుంచి ఆ బాధ నేను ఉన్నాను ధర్మరాజు ఏతన్మాత్రుడు కాడు ఆయన అయ్యేటటువంటి ప్రశ్నలకు సమాధానం నేను చెప్పు లేనో చెప్పగలిగినటువంటి శక్తి నీకు ఇస్తూ ఇన్ని పెట్టుబడులు నాకు వేది నాతో చెప్పించకపోతే తమరే చెప్పరాదా ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చావు నీవు అని ఖ్యాతి నీకు శాశ్వతంగా ఉండగలందులకై ఆ కీర్తి శ్రీ కృష్ణ స్వామి తీర్చాడు అని ఇలాంటి అల్పమైనటువంటి కీర్తులతో నాకు అవసరం లేదు పార్థసారథి అనేటటువంటి బిరుదు నాకు చారును అన్నారండి కృష్ణావతారాన్ని ఏమిటి పార్థసారథి అర్జునుడు గొప్పతనమా ఆయన గొప్పతనమా అంటే అట్లా అండ కోటి బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి సర్వేశ్వరుడు ఆశ్రుతుని యొక్క విషయంలో సారథ్యము చేసి అందులో కూడా కుడి ఎడమ అనేటటువంటి వ్యత్యాసం లేకుండా నీ కాళికి ఏ కాళికి అందుబాటులో ఉంటే ఆ కాళితో తనవలసింది అని అర్జును చెప్పుకున్నారు అది సౌశీల్యము అంటారు అంటే సర్వేశ్వరుని యొక్క ప్రేమతత్వం కనుక ఆ ప్రకారంగా ఆ పాండవులకు సహాయపడ్డాడు అలా సహాయపడి ఆ జయమును వారికిచ్చారు కనుక ఏ రీతుల్లో చేశారో కొన్ని ప్రధానమైనటువంటి ఘట్టమును చెప్పుకుందాం ఆ భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు విష్ణుదాసు స్వామి వారు భారతయానంలో రాశారు రక్తానదులు వాలే రథము అరిసేన భీమ కలికి రెండులంతా కాలవశ ఆ భీష్ముని ఎదుట నిలబెడగలిగినటువంటి యోధుడు లేడు కనుక ఎవరు చెప్పారు అక్బర్ ఉన్నాడట భారతాన్ని బడా అన్నాడు ఈ భారత యుద్ధానికి అందరూ అందరూ గొప్పవాళ్ళే ఎవరు చేసేటప్పుడు కానీ ఇద్దరే ఇద్దరు ఒక ముసలాయన ఒక పిల్లయన భీష్ముడు అభిమన్యుడు అభిమన్యుడు పిల్లవాడు అంటే ఆ భారత యుద్ధానికి నలభై ఏళ్ళు పైలు ఉన్నాయి ఆయనకి కానీ సంవత్సరములు కలిగినటువంటి భారత యుద్ధంలో అందరికన్నా పెద్దవాడు ఎవడు అని అంటే భీష్ముడు అని చాలా మంది అంటారు భీష్ముడు బాబాయ్ ఉన్నాడు బాబీకుడు అని భీముడు ఒక్క ఎవ్వగర కొట్టాడు కనుక అలాంటి వాళ్ళు గురువులు ఒక ముసలాయన ఒక పిల్లయిన యుద్ధంలో మొత్తములు యోధులు అన్నారట కనుక ఆ ప్రకారంగా ఆ భీష్ముడు పది ఏ ఏమాత్రం కూడా కౌరవ సైన్యంలో బది పడిన లేదట అది ఆయన యొక్క చాకచక్యం ద్రోణుడు వచ్చాడు హేగనే పారేశాడు ఆయన నరికాడు తన కౌరవ సైన్యాన్ని నరికించాడు ఆ పద్ధవ యూగం భారత యుద్ధంలో ఉన్నటువంటి మూడు వంతుల సైన్యం ఇక ఆ ద్రోణుని తరువాత దుర్యోధనపు ప్రాణ స్నేహితుడు నమ్మిన బంటూ ప్రాణములు ఇవ్వటానికి కూడా సంసిద్ధమే అందులో సందేహం లేదు కన్నులు యొక్క గొప్పతనం చెప్పుకోగలను అంటే చాలా ఉన్నది మహాపురుషుడే దానగుణముల్లో ద్వాపర పేరు చెందినటువంటి వాడు అన్నారు హృదయే బాత పుత్రేతాయం రఘుభూవర ద్వరం సూతపుత్రయన భాస్కరా అన్నారు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరము కృతయుగానికి బలి చక్రవర్తి పన్నెండు లక్షల చిల్లర సంవత్సరాలకి రఘుమహారాజు ద్వాపర యుగానికి కర్ణుడేనటు దాట ఎందువల్ల అంటే ఆ నిరంతరము దానం చేసేవాడు దాన విషయములు చాలా ఉన్నాయి అవన్నీ కాక చివరికి ఆ ఒకానొక సూర్యుడు వచ్చాడట యాచకుడిగా కర్ణును దగ్గర సూర్యుడు అంటే ఆ కర్ణుని తండ్రి సూర్యుడు యొక్క హంస చేత కుందికే బాల్యమునందు పుట్టినటువంటి వాడు కదా కర్ణుడు బ్రాహ్మణ వేసములో వచ్చాడు వచ్చినటువంటి వారికి ఏం కావాలంటే ఆయన ఇవ్వటమే ఆయన అన్ని ఇచ్చి పంపించుతూ ఉంటే చివరికి వచ్చాడట స్వామి తమకేం కావాలి నాకేం అవసరం లేదు మరి ఏమి తండ్రి ఏమి లేదు దేవలోకంలో ఒక దేవరం జరుగుతూ ఉన్నది నీ తండ్రి అయినటువంటి సూర్యుణ్ణి నీకు ఆ రహస్యం చెప్పి వెళ్దాం వచ్చా స్వామి ఏమిటది ఏమి లేదు ఈ రోజు శనివారం మరణ వచ్చే శనివారం నాడు ఒకనొక యాచుకున్న రూపంలో దేవేంద్రుడు నీ దగ్గరకు వచ్చి సహజ నీ కబలి కుండలాన్ని అడిగి పొందడానికై వస్తూ ఉన్నాడు కనుక నువ్వు ఇవ్వకుండా ఉంటే అర్జును జయించేటటువంటి అవకాశం ఉన్నది అవి కనుక ఇచ్చావంటే నీ ప్రాణములు పోతాయి కనుక ఆ విషయం నీకు చెప్పి వెళ్దామని వచ్చాం చెప్తాం చాలా శ్రమ ఆ సూర్య మండలం ఇక్కడికి ఎంత దూరం తొమ్మిది కోట్ల మైళ్ళు అంత దూరం నుంచి నా కొరకు ఈ బోధ చేయడానికి వచ్చారా మీరు కర్మసాక్షి జగచ్చొచ్చు లోకబాంధవులు అనేటటువంటి పేరున్నది మీకు అయితే నా సంగతి కూడా వినండి వనీపకే వదనం స్మితే దానం కరతలం యశాతిశ్రీకరోతివస స్వయమే వదా కర్తాం ప్రతి నివర్త యాచరుడైనటువంటి వాడు వస్తూ ఉంటే సరి అయినటువంటి దాతకు ఆనందం కలుగుతుందట ఓహో ఎవరో నా దగ్గరకు వస్తూ ఉన్నారు తీసుకోవటానికి అని ముఖము తెల్లబెడతుందట చూస్తూ ఉండగానే నవ్వు కలుగుతుంది దానమ్ము నా కర్రతలం మీరు వదిలినందువల్ల చేయి ఆ ఇచ్చినటువంటి దానం యొక్క విశేషము చేత కీర్తి అన్న లోపములన్నీ కూడా తెల్లబడతాయి అలా మూడు ప్రదేశముల్లో చెలుపు చేసేటటువంటి ఆచకుడు ఎవరికి లభించుతాడండి అలాంటి వాడు నాకు లభించుతూ ఉంటే నేను తిరస్కరించటమా సహాబోధ భావ తనస్య చక్రచా అంతేగాక పంచామనీపకేనా యాచకుడు గనక వచ్చి అడిగిన తరువాత సరైన దాదే ఎవడు కాదు అని అనడు ఒకవేళ కాదు అన్నట్టయితే యాచకుడు వెనక్కి తిరిగి మూడు అడుగులు వేస్తే సరైనటువంటి దాత ఒక ప్రాణములు లేచి అడుగులు వెళ్ళిపోతాయి నేను అలాంటి వాణ్ణి అలాంటి నేను రేపు ఈ దానము ఇచ్చినట్లయితే ప్రాణములే ఉంటయో ఇప్పుడు వరకు ఉన్నాను ఆ జయాభిజయములు దైవాధీనములు అంటూ ఉన్నారు పోతాయో ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడే ప్రాణములు పోవటం మంచిదా ఎప్పుడో ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరానికో ఇంకెప్పుడుకో అప్పుడు పోవటం మంచిదా తమరే చెప్పండి అంతేగాక ీ ప్రతిమణి కల్పకృతి సంసదు వరే శ్యామే నిశ్చయ వచ్చేటటువంటి వాడు దేవేంద్రుడు అని చెబుతూ ఉన్నాడు ఏతన్ మాత్రుడు కాడు కోట్ల దేవతరగాధిపతి చింతామణి కామధేరువు కల్పవృక్షము అవన్నీ కూడా వాడి గొడ్డిలో వాడి ఆరామంలో ఆ పశువులుగా నిలబడి ఉంటూ ఉన్నటువంటి దేవేంద్రుడు వచ్చి చేయి క్రింద నా చేయి పైన ఉండటము మూడు లోకముల ఉన్నటువంటి ధాన్యుల కన్నా నేను శ్రేష్ఠుండవుతానే తనకు ఇలాంటి దుర్బోధి చేయడానికేనా ఇంకో ఉద్బోధ అంటాడుగా మీరు నాద ఇంత శ్రమపడి వచ్చింది స్వామి చాలా పరపాడలైపోయింది నీ దగ్గరకు రావడం తగినటువంటి ఆ హితపో చేశావు కానీ ఏదో తండ్రి అనే భావంతో అభిమానంతో వచ్చాను వదులుకోలేక అయితే అలాగే ఇచ్చే ఇస్తే గాని దేవేంద్రుని దగ్గర శక్తిపాణం ఒకటి ఉన్నది అదన్నా తీసుకో నీ ప్రాణ రక్షణ సమయంలో అడ్డుపడుతుంది పొన్నమాపిడా అంటే లోకంలో చెబుతూ ఉంటారు పెద్దలు ఆయన ఎవడో అన్నాడే రే నాకు పెళ్ళి అయింద్రు ఎవరిని చేసుకున్నాం ఆడపిల్లని ఆడపిల్లని చూసుకో మగపల్లని చేసుకుంటారంట మన మా చెల్లెలు మగాడిని చేసుకున్నాం అదే చెల్లి మగా చేసుకున్నాం ఆడపిల్లని చేసుకున్నాడు మరి ఆడపిల్లని కాక ఎవరిని చేసుకుంటారు మనం కనుక ఆ కుండ మార్పిడి అంటే అన్నా చెల్లెళ్ళు ఉంటారు ఇంకొక అన్నా చెల్లెళ్ళు ఆ ఎక్కడ సంబంధాలు ఎక్కడెందుకు ఆయన చెల్లెల్ని ఆయన ఈయన చెల్లెల్ని ఆయన వరస సరిపోతాయిగా నలుగురు ఒకసారి పెళ్లి అయిపోదు కనుక కుండ అంటే అది కనుక ఆ అలా చేయమంటారా స్వామి దీని కూడా ఒప్పుకోవాదులే నీ రక్షణ కొరకు ఉంటది పోని మీరు ఎంతగా చెబుతూ ఉన్నారు నేను ముందు ఇచ్చేస్తా సరే మీరుగా అడిగారు చెబుతూ ఉన్నాడు కనుక అడుగుతాను ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు సరేలే అలాగే అడుగు ఆయన వెళ్ళిపోయాడు సిగ్గుపడిపోయి కన్ను ఆ సూర్యుడు వారం రోజులకి దేవేంద్రుడు వచ్చాడు వచ్చి ఆ అందరికన్నా చివరిగా అంగ రాజా స్వామి ఏం కావాలి మీ కవచకుండలాలు కావాలి దేనికి ఏం చేసుకుంటారండి ఇందాక ఒక ఆయన గుర్రములు అడిగాడు ఒక ఆయన బంగారం అడిగాడు ఒక ఆయన ధనం అడిగాడు ఎందుకు అని అడిగా నన్ను అడుగుతావే చుట్టలు చుట్టి తల కింద పెట్టిపోకుండా నువ్వు ఇస్తావా ఇవ్వవా చేస్తావు వాళ్ళందరికీ ఉపయోగం ఉన్నది దాని వలన నీకేమీ ఉపయోగం ఉండదు దీనివలన అయితే నా యొక్క శరీరము దేహంతో పుట్టినది వైవల్యము కలుగుతుంది అందుచేత తమరు దేవేంద్రుడు కాదా అవును ఇంకా ఎందుకు చాటు నిజ రూపాన్ని చూపించాడట్యాన్ని లేకుండా చెయ్యండి అలాగే అలా స్పృశించాడు కోసి ఆ చర్మము ఒలిసి తీశాడట చర్మం పైనే కవచ ఉంటుందన్నమాట దేహంతో ఆ దేవేంద్రుడి యొక్క కరస్పర్శి శరీరం స్వామి తన దగ్గర శక్తి బాణం ఉన్నదంట కదా నాకు ఇస్తారా నువ్ పెళ్లి చేసిన తర్వాత ఇవ్వకపోతే ఆ నా యొక్క దేవేంద్ర పదవి ఎందుకు ఇస్తారు కానీ నేను ఎవరి మీద సరే ప్రయోగించితే కలవత్తరమైనటువంటి శత్రువును చంపి మరల నా దగ్గరకు వస్తుంది ఎప్పటికప్పుడు నీకు ఒకే ఒక్క అవకాశం ఒక్కటెబ్బే ఒక శత్రువుని నీకు చంపేసి నా దగ్గరకు వచ్చేస్తుంది చెప్తా నాకు ఉన్నటువంటి శత్రువు ఒక్కడే అందరికీ తెలుసు అర్జునుడు నీకు తెలుసు ఆ నాకు తెలుసు శ్రీకృష్ణ స్వామి అర్జునుడి యొక్క సారథిగా వస్తున్నాడనే ధైర్యంతో ఇప్పుడు ఏ అర్జును ఇక చంపదా ఎవరినైనా చంపు కానీ ఆయన మీద నువ్వు ప్రయోగించలేవు అనే విశ్వాసం నాకున్నది ఆయన ఏమి ఏతన్ కాదు అని ధైర్యం తిస్తూ ఉన్నాను సరే ఇవ్వండి అన్నాడు తీసుకున్నాడు కానీ వేయలేకపోయాడు కర్ణుడు వాడేమో కృషి కేసుడు సర్వేశ్వరుడై కనుక ఆ లోకములో అనేక రకములుగా చెప్పుకుంటూ ఉంటారు ఉపోద్ఘాతము ఎంతైనా చెప్పవచ్చు ఏమన్నది కథలోకి వెళ్దాము అయితే ఆ దాన గుణముల్లో మరి కర్ణుడితో సమానమైనటువంటి వాడు లేడు ఒక్కొక్కరికి తాను ఎవరినైతే విశ్వసిస్తారు ఎవరి మీద అయితే గౌరవం ఉంటదో వారి ప్రీతి కొరకై ఎన్ని పనులైనా చేస్తారు చేయరాని పనులైనా కూడా చేస్తారు కర్ణుని యొక్క గుణం కూడా ఇలాంటిది కర్ణుడు సమర్థుడే ప్రణసూరుడే కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి అంతకన్నా ప్రభువక్తులది ఆ దుర్యోధను మీద ప్రేమ చేతనే గౌరవం చేతనే పాండవుల మీద ద్వేషం ద్రౌపదిని కూడా అనరాని మాటలు అన్నాడు అది కేవలము దుర్యోధన్ యొక్క స్థితి కొరకే కొన్ని కొన్ని విషయంలో ఆయన యొక్క ఆ మహానుభావత్వం వ్యక్తమవుతూ ఉంటది ఆ దానగుణములో అలా చెప్పారు కలవు రాయన భాస్కరా అన్నారు ఆయన వృత్తాంతం ఒకటి చెబుతాను చెప్పి కథలోకి వినుకొండ కరణంగారెడ్డి ఆయన ఆ మాసిరెడ్డి వెంకటార్జనాయుడు అని అమరావతి జమీందారు కాలంలో ఉన్నాడు అనేక మందిని ప్రయోగించాడే ఆయన దగ్గరికి ఎవరైనా సరే ఆయన దగ్గర లేదు అని అనిపించే ఒక గ్రామం ఇస్తాను కాంత ఒక బట్రాస్ వెళ్ళాడు వెళ్లి ఆయన ఒక బంగారులో కూర్చుంటే అయ్యా నమస్తే యాచకుడిని తమరేమన్నా దయచేస్తారని వచ్చారు అట్లా ఏం కావాలి డబ్బు కావాలి ఇంటికి బదాయిస్తారు నాకు ఇక్కడికి ఇక్కడే ఇవ్వండి ఇస్తే ఇవ్వండి లేదండి చెప్పేదండి పద్ధతి అని నేను వెళ్ళిపోతాను పట్టుదలతో వచ్చాడు కదా అని ఇక్కడే ఇవ్వాలా అంతే మూతి మీద ఒక వెంట్రుల తీసి ఆ వర్తకుల బజారు ఉన్నది అక్కడ ఇది వాసిరెడ్డి ఆ భాస్కరుని యొక్క రాయన భాస్కరుని యొక్క మేసం మీద వెంట్రుగా చెప్పండి ఎవరైనా డబ్బులు ఇస్తాను వెళ్ళి కేకేశాడట బయన భాస్కరుని యొక్క వెంట్రుగా లక్ష రూపాయలు ఒక వర్తకుడు వచ్చాడట ఆయన మూలాన్ని మన ఊరికి గౌరవం ఉన్నది ఎంతో విలువ ఉన్నది ఆయనకేదో ఇప్పుడు పరీక్ష సమయము అవమానం జరగకూడదని ఆయన పెట్టిలో పెట్టేసి లక్ష రూపాయలు ఇచ్చేశాడు రెండవ ఈయన తెలిసి కబుర్ చేశాడు వాళ్ళు ఆ వెంట్రీని పంపించు నీ డబ్బులు తెచ్చుకుంటా అయ్యా మీ కోటి వాళ్ళు మా ఊర్లో ఉంటమే ఘనం కనుక మహాపురుషుల్ని పోషించుకోవాలి వారి యొక్క గౌరవానికి ఏమాత్రము భంగం కలగనివ్వకూడదు కనుక అవసరం నాకు డబ్బు చాలా ఉన్నది మీ పరువు కాపాడటమే మా పరువు నిలిచినట్టు వచ్చాడేట ఆ వెంకటాగ్ నాయుడు దగ్గరికి అయ్యా సలాం ఎరా ఇప్పుడు చెయ్యమైపోయింది అడుగు చెప్తూ ఎత్తున్నాం ఇది ఆ రాయ భాస్కరు చేసినటువంటి చెయ్యి మూతి మీద రెండు లక్షల రూపాయలు అమ్మిది మీ నెత్తి మీద బుత్సంత గురి అమ్మితే ఎన్ని చేస్తూ చూద్దాం ఏమన్నా కన్నా మిగిలితే అప్పుడు మీకు ఈ చెత్తం ఇది ఇంకొక ఎత్తను అన్నాడట అలాగే ఆ దాతలు ఉంటారు తమ సొమ్ముగాక పోయినా కూడా ఇవ్వలేదు ఎవరన్నా ఆ అది కర్ణుని యొక్క విషయములో అర్జును పరీక్షించాడు స్వామి కర్ణుడా అర్జున్ అన్నాడట అయ్యా తన సొమ్ముగా దేవనుడి అంతైనా దానిని నేను జాతీ జాతవా ధనపు నిధి చూపించాడ స్వామి అర్జున ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు దీన్ని పదిహేను రోజుల్లో పిలుస్తున్నాడు ఆ బజార్ లో పోయేటటువంటి వాళ్ళని రత్నాలు ఎత్తుకో ఒక పల్లికి అవరించిన రెండు పల్లిస్తున్నాడు వాళ్ళు అది వెళ్ళి చెబుతున్నాడు అక్కడ అర్జునుడు ఇస్తున్నాడు అర్వేశ్వరుడు మాయా కల్పితము పదిహేను రోజులైంది పొద్దు వాళ్ళ ధనం పాత్ర జరగల వచ్చాడట స్వామి ఏ అర్జున అయ్యా ఇస్తున్నానండి తల్లికి అక్కడికి కాదు గుప్పిడు అడిగితే తల్లికిస్తాడు నాకు అనవసరం అయ్యా నువ్వు ఖర్చు పెడతాను అన్నావు పదిహేను రోజుల్లో ఏది కల్లుని పిలవండి చూద్దాం అయినా ఏమాత్రం ఖర్చు పెడతాడు చూస్తావా పిలిపించాడట స్వామి ఏమిటి ఏమి లేదు ఈ ధన నిధి పాత్ర ఎన్నాడో ఖర్చు పెడతావు దేవర వారి అనుగ్రహం ఉంటే ఎందుకు రోజులు రెండు నిమిషాలు రెండు నిమిషాలు సర్వం శ్రీకృష్ణ ఆర్పడం మీకే ఇచ్చేశాను ఎదుగుతాయి కదా నాకెందుకయ్యా మీకు కాకపోతే ఎవరికి కావాలంటే అది తీసుకుపోతారు బాధ్యండి మళ్ళీ కాదు నేను మీకు ఇచ్చేశాను అనుకోండి మీరు కూడా వద్ద ఎవరికి కా అర్జున దీని వల్ల మీది కాదుగా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఖర్చుదాన్ని ఊరికెంటూ పన్ను దోరీ తీసుకొచ్చాడు తెల్లవారు వీడు లోపల కొడుకుని ఉన్నాడు వీడు వెళ్ళిన తర్వాత కొడుకున్నాడు రైట్ తమ్ముడు ఎంత అర్థాకే గడిపోదు చెప్పు ఆ చెప్పేది ఏదో ఆ ఏం లేదు నేను ఇలాగేదో సర్దుకోవడానికి దీపం వెలిగించాను తీశావో లేదోనని ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చా అక్కడికి వెళ్ళాను మార్పులు కానీ కర్నాలి తల్లి మరి చెప్పులు ఎంత అరిగిపోయి నీవు నేను వాటిని అనగానే తీసేసా దీని కొరకైనా వెనక తిరిగి రావాల్సిందే వాళ్ళు కన్నాసి నేను చేతితో పట్టుకు వచ్చాను చెప్పులు అరగనీ అలాంటి వాళ్ళు ఉంటారు ఒక అన్నగారిని పిలిచారట ఏమయ్యా బంతి చాలా పెద్దగా ఉన్నది నెయ్యి స్వల్పంగా ఉన్నది కాని వడ్డించట్ట ఇది పోయి సరిపోతా ఎందుకండి ఇందులో మిగిల్సు గిన్నెడు సరే వడ్డించాడు గిన్నెలో పెట్టి స్ఫూది తీసుకొని రంధ్రంలో ముంచేసాడట ఏం పడతది అచ్చిందుతో మావాడికి ఏం నేను వడ్డించి వస్తాను చూడండి ఏ నువ్వైతే అంతకనే ఇంకా మిల్చా ఆ నిలిచేదేంటి నేను నా నైపుడు నేను చూడండి అని వీడిదిప్పాడట మొన అడైతే చిల్లులో నుంచి అన్నా ఏమన్నా పది మందిలో ఒకగానే ఇట ఇదితే కొట్టు పడుతుంది వీడికి హి కూడా బయటపడలేదు మొన ఆ నుంచి అంటే నేను నెయ్యం పడుతుంది కనుక సహస్రమిల్లిగాడు శతమిల్లిగాడు అయితే సహస్రమిల్లిగాడు అని బిరుదులు పొందాడు కనుక అలా ఉంటారు దాని గుణంలో ఇలా ఉంటారు కనుక అలాంటి ఆ కర్ణుడు అంటూ ఉన్నాడు దుర్యోధను నాయకత్వం సేనాధిపతిపతిత్వం ఇచ్చాడు ఆ రేపటి దినమును రాత్రుల దుర్యోధన రేపు నా ప్రతాపేమిటో చూపించటాడు ని ను ఒక్క సహాయం నాకు చెయ్యాలి ఏమిటి అంటే నాకు దివ్య సరకాల ములందలబోి అందరుడు దృఢత్వలాఘవ గుణంబుల నిందుకత్వా విస్ఫురణ కరంబు పట్టువడు కైయ శౌర్యంగ అర్జును గాండివము అనేటటువంటి ధనస్సు ఉన్నది నాకు విజయము అనేటటువంటి ధనస్సు ఉన్నది సమానం మా ఇద్దరికీ కూడా దివ్యాత్రముల యొక్క ఆ సామర్థ్యం ఆయనకి ఉన్నది నాకు ఉన్నది అసలు అంతకన్నా ఆ నాకు భుజబలంలో గాని సౌష్ఠవంలో గాని నాతో చాలడు అర్జునుడు నాతో సరిపోడు దోమంత